అది ఒక కొత్త సంసారం క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసి అక్కడ విశ్రాంతి లభించదు అందుకనే హ్యూమన్ బీయింగ్ హీ సఫర్స్ విత్ ఫ్రస్ట్రేషన్ దీని నుంచి బయ అంచేతనే మెడిటేషన్కి దెర్ ఈజ్ దెర్ ఈజ్ అూజ్ పికప్ ఫర్ మెడిటేషన్ ఎందుకంటే ఏదో పేరు పెట్టి ఈ సంవత్సారం ఆ సంసారం నుంచి వాడి హృదయాన్ని బయట పారేయగలిగితే కొంత విశ్రాంతి జరుగుతుంది సో సోషల్ లెవెల్లో నేను ఆలోచించేసి చెప్తున్నాను మీకు నా అనుభవం అలా అనిపించింది చెప్పాను ది పాయింట్ ఈజ్ మీరు దిస్ వెరైటీ అండర్ యాక్చువల్ లాట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ దట్ ఈజ్ నాట్ వర్ది యూ షుడ్ అవాయిడ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మాట చెప్పడానికి కూడా నేను సందేశించను చాలా యాక్టివిటీ హై హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అంటారు మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం అదొక వ్యాధ్యత అదొక రోగం అది దాన్ని ఆ రకంగా మనం గ్రహించాల్సి ఉంటుంది మైండ్ అంత యాక్టివ్గా ఉండకూడదు టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ సాధకుడికి మంచిది కాదు సాధకుడు మైండ్ ప్రసన్నంగా పెట్టుకోవాలి డల్గా పెట్టుకోమన్నానని అనుకునేారా ముద్దు బండ ముద్దు లేదా ఉండమని నేను చెప్పట్లేదు రజోగుణమే ఉన్నావు ఇప్పుడు మనం రజోగుణం అంటే యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ దాని నుంచి తమో గుణంలోకి వెళ్ళిపోయి నల్ల ముందు వేసుకుని మూలం కూర్చుంటే నల్లబందు వేసుకుంటారు చూడండి నల్లబందు బాగుంటారు ఆ నల్ల ముందు వేసుకుని కూర్చుంటే ఇంకా అసలు ఏమీ చలనం ఏ ఉండదు ఏ ఎలా ముద్దులే పండి ఉంటాడు ఐఎం నాట్ సజెస్టింగ్ చెప్పట్లేదు తమో గుణంలోకి వెళ్ళమంటలేదు సత్వగుణంలోకి సత్వగుణంలో కూడా మైండ్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ప్యాసివ్గా ఉంటుంది మైండ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎలర్ట్ ప్యాసివిటీ It is not passive passivity. Very alert passivity. You are alert. You are conscious. You are conscious of only just being, nothing else. That is the only way to do it. The only way to do it is calmness, composure, quietness, serenity, even the only way to do it. Prasannata. They have been prasannashtar children. ఈ ప్రసన్నతే ప్రసాదం ప్రసాదము అంటే ప్రసన్నత ప్రసాదే సర్వదుానా హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోషు బుద్ధి పర్యవతిష్టతే రెండో ధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు నీ మనస్సు ప్రసన్నంగా ఉంటే అటువంటి ఆ మనస్సు బుద్ధి అంటే మనస్సే అక్కడ అది తన స్వరూపమైనటువంటి ఆ సచిదాత్మ ఎందు స్థిరపడిపోతుంది నీ మనస్సు ప్రసన్నంగా అది ఆ బ్రహ్మజ్ఞానం నీకు కలుగుతుంది ఇవాళ అనుగోడు సంసార నీకు సంసారం ఏమైపోదు సంసారం చక్కగా ఉంటుంది ఎటుొచ్చి ఈ సర్వ దుఃఖానం హాని సంసారంలో అనేక అంశాలు నీకు దుఃఖాన్ని కలిగించే అంశాలు ఉన్నాయా అవన్నీ కూడా పోతాయి అత్తగారు అలాగే ఉంటుంది కానీ అత్తగారి వల్ల మనస్సులో క్లేశం కలగదు కోడలు కోడలు ఉంటుంది కోడల వల్ల క్లేశం కలగదు వాట్ థింగ్ ఇట్ ఈస్ రైట్ అది అది ప్రసన్నత ఎవ అన్నీ అలాగే ఉంటాయి డబ్బు కాలు కారు జరాజులో ఉంటుంది డబ్బు బ్యాంకులో ఉంటుంది ఆ అత్తగారు ఒంటింట్లోనో లేకపోతే ఆవిడ చోట ఆవిడ కూర్చుని ఉంటారు కోడలు ఉండొచ్చు కోడలు ఉంటారు భర్త ఉండే చోట భర్త ఉండాల్సిన స్థానాల్లో వాళ్ళు ఉంటారు మన మనసు ప్రసన్నంగా ఉంటుంది అండ్ వీ కెన్ బ్లెస్ ఎవ్రీబడీ అందరినీ బ్లెస్ చేయొచ్చు ఆ ప్రసన్నత ఆ మాధుర్యము ప్రసన్నతయే మాధుర్యము పాలు తీయగా ఉంటాయి పనిసార్లు వెయ్యక్కర్లేదు వాళ్ళు తీగా ఉంటాయి కొందరు వేస్తేనే తీగా ఉంటాయా అలాగే ప్రసన్నమైన మనస్సులో మాధుర్యం ఉంటుంది ఆ మాధుర్యము అది బయటకు వస్తుంది లోపల నుంచి మాధుర్యం బయటికి రావాలి బయట నుంచి మాధుర్యం లోపలికి వెళ్ళాలంటే పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కుని తింటే వెళ్తుంది మాధుర్యం అలా కాదు మాధుర్యం ఒక్కటే కాదు ఎంత అదర్ ఆల్సో వెలుకో కొలెస్ట్రాల్ అండ్ అదర్ థింగ్స్ ఈ మాధుర్యము ఇది కొలెస్ట్రాల్ని కరిగించేసే మాధుర్యం ఇది మధురాధిపతి యొక్క మధుర్యం మధురాధిపతే అఖిలం మధురం అన్నీ మధురమే సర్వం మధురమే వేణురు మధుర సో కుంజా మధుర ఎవ్రీథింగ్ ఈజ్ మధుర మనస్సులో మధురంగా ఉన్నప్పుడు సర్వము మధురము ఇది మధురాష్టకం మీరు వినే ఉంటారు అన్నీ మధురమే సో ఆ విధంగా ఆత్మనిష్టను పొందగలను మనస్సుని బాగా బుద్ధి నిర్మాణం చేసుకోవాలి అని నిన్న మీకు మనవి చేశాను కదా సో దట్ ఈజ్ హో వన్ హేహస్పుడు సో ఇక్కడ మెటాఫర్ అన్నది అది ఫిజికల్గా తీసుకోకూడదు చేత్తో పట్టుకునే ధనస్సు లాగినట్టుగా ఫిజికల్ కాదది ఉన్నది ఐడియాయిస్ సంసారం నుంచి మనస్సుని వెనుకోకు మరవలసలను మెటాఫర్ ఉంది సో శంకర్లు అలా అన్నారంటే వీళ్ళు పొరపాటు పడిపోతారేమో మనం చెప్పబోతే అని అనిపించాయని ఆ మాట అన్నారని నేను అనుకుంటున్నాను సో నహి హస్తేనేవ ధనుష ఆయమనమిహ సంభవతి ఎందుకంటే ఇందాక అన్నాను మళ్ళీ అంటున్నాను లోకంలో స్థూల బుద్ధితో ఆలోచించి వాడికి అస్థూలంగా ఉండాలి దేవుడంటే రే హృదయంలో దేవుడు ఉన్నాడంటే వాడికి అర్థం కాదు ఏడు హృదయంలో దేవుడు ఉన్నాడు ఏమిటంటాడు దేవుడంటే దెయ్యం దేవుడు దెయ్యమోని ప్రకృతి వికృతి సంస్కృతంలో సో తెలుగు సో అలాగా ఒక బండగానో ఏదో గట్టిగా ఉండాలి అక్కడ అప్పుడు దేవుడు అవుతుంది ప్రతిమా స్థూల బుద్ధి అది దేవుడు అనాలి వీడికి కొంత వీడిని ఒక మార్గంలో పెట్టాలి దేవుడు సో ఇక్కడి నుంచి రైలు ఎక్కి తిరుపతి వెళ్ళు అక్కడి నుంచి మెట్లు కొండ మీదకి వెళ్ళు అక్కడ క్యూలో నిలపడు అని అలాగే ఒక ఒక ప్రొసీజర్లో పెడితే అప్పుడు వాడికి అందుతుంది దేవుడు అని నువ్వు ఉన్న చోటే దేవుడు ఉన్నాడంటే వాడు ఇటు చూసి దేవుడు ఎక్కడ వేడు గోళ్ళు ఉన్నాయి ఇటు వాళ్ళు ఉన్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు లోపల దేవుడు ఉన్నాడంటే దట్ ఈస్ సంథింగ్ హీచ్ ఇస్ బియాండ్ హిజ్ ఇమాజినేషన్ కాబట్టి సూక్ష్మమైనటువంటి విచారము కలవాడికి మాత్రమే ఆ సత్యం అందుతుంది ఈ స్థూల బుద్ధి వాడికి మాటలు చెప్పారనుకోండి వాడు దాన్ని కూడా స్థూలంగా మార్చేస్తాడు సో ఈ స్థూలత్వము ఆ పెద్ద సమస్య సర్వమును స్థూలంగా పరిశీలించి చాలా ప్రాబ్లం ముఖ్యంగా ఈనాడు ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీలో ఈ స్థూలత్వము యొక్క ఇబ్బంది ఎక్కువగా ఉంది సూక్ష్మ దృష్టి లేకపోవడం చేత ప్రతీది స్థూలంగా ఆలోచించటం స్థూల దృష్టితోటే భావన చేయటం దట్ ప్రాబ్లం ఇది రిలిజియస్ బోర్డు అని చెప్పనే ఒక రిలిజియన్ వాళ్ళు మరో రిలిజియన్ వాళ్ళ మీద దండయాత్రలు చేయటం కొట్టుకుంటూ ఉండటం హింస ఇవన్నీ కూడా మతపరమైన హింసంతా కూడా స్థూల బుద్ధి నుంచే వస్తుంది మతపరమైనటువంటి ద్వేషాలు అన్నీ కూడా స్థూల బుద్ధి నుంచే వస్తుంది సూక్ష్మబుద్ధి కలవాడికి సమస్య ఎప్పుడూ ఉండదు మన మహాత్ములు ఉన్నారే సమ్టైమ్స్ నేను ఆశ్చర్యపోతాను ఈ మహాత్ములు వీళ్ళు ప్రపంచంలోని రిలిజియన్స్ అన్నింటికీ కూడా వీళ్ళు భీవుడికి విషం పెడితే విషాన్ని కూడా అరిగించేసుకున్నట్ట అంతటి జఠరాజ్ని పవర్ అలాగే మన మహాత్ముల యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంతటిది అంటే ఏ మతం వచ్చినా వీళ్ళు బ్లస్ చేసి ఆ మతాన్ని కూడా తమలో అరిగించేసుకుంటారు రామకృష్ణ పరమ దట్ ఈస్ దేర్ గ్లోరీ ఏ మతాన్ని మీరు ప్రపంచంలో నేను ఇజ్రాయేల్లో చూసి చూశాను ఫర్ దెమ్ హిందూయిజం ది జస్ట్ కాంట హ్యాండిల్ క్రిస్టియన్స్ ఉన్నారా జూస్ క్రిస్టియన్సు పొలిటికల్గా దే ఆర్ వెరీ క్లోజ్ బట్ యాజ్ రెలిజియస్ పీపుల్ దే హేట్ ఈచ్ ఇంకే ఇస్లాం సంగతి లెస్ అండ్ బెటర్ సో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు దాజ్ మీరు భారతదేశానికి రండి మన మహాత్ములను చూడండి వాటే గ్లోరియస్ ట్రెడిషన్ రామకృష్ణ బ్రహ్మ హంస అన్ని మతాలనే ఆయన అరిగించేసుకున్నారు ఆయన అలాగే సాయిబాబా గారు కూడా అన్ని మతాలని తనలో ఆయన హీ యాజ్ ఎసిగునేటెడ్ ఆల్ మలయాళ స్వామి అంతే వీళ్ళకి ఇంకో మత వాడిని చూస్తే అసలు మనసులో వ్యతిరేక బుద్ధి జరగదు లవ్ హిమ్ విత్ ఈక్వల్ ఫెలిసిటీ ఆ ఫ్రీడమ్ ఎంత గొప్ప ఫ్రీడమ్ అదే ఇతర మతాల్లో అటువంటి మహాత్ములు ఉన్నారా సామాన్య జనుల్ని తీసి పక్కన సామాన్య జన్ము కూడా హిందువులు అతి సహజంగా ఇతర మతాల వాళ్ళని ఆనందంగా రెస్పెక్ట్ చేసేస్తారు వాళ్ళు ది డోంట్ ఫైండ్ డిఫికల్టీ బికాస్ ఆ మహాత్మ యొక్క పరంపర లాంటిది వేరే ఇతర మతాల్లో హీ హ్యాస్ టు స్ట్రగుల్ వెరీ హార్డ్ టు ఓవర్కమ్ దట్ నేచురల్ హాస్టిలిటీ ఇతర మతాలని చూసేప్పటికీ వీడికి కొంత కడుపు వస్తుంది అది ఓవర్కమ్ సివిల్ సివిక్ సెన్స్ ఉండబట్టి సివిలియన్ సొసైటీ యొక్క సంస్కార బలం చేత ఆ హాస్టిలిటీని ఓవర్కమ్ చేసి వాడు అవసరాన్ని అవ్వాల్సి ఉంటుంది సరే సే మన హిందూ సమాజంలో ఆ ఇబ్బంది లేదు కారణం ఏమిటంటే ఆ మహాత్ముల యొక్క ఆదర్శం అట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే స్థూల బుద్ధిని దాటి సూక్ష్మబుద్ధిగా ఇలా ఉంటుంది సుమా అని చెప్పడం కోసం చెప్పాను స్థూల బుద్ధి సరికాదు సూక్ష్మంగా తత్వాన్ని విచారం చేయాల్సి ఉంటుంది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనేప్పటికీ తక్కువను గ్రహించడం జాతనం వాళ్ళు హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అనే మాత్రమే తక్కువ మనం గ్రహించడం జాతనవ్వాలి అప్పుడు దేవాలయంలో అక్కడ గర్భగుల్లో దేవుడు ఉన్నాడు అంటే హీ కెన్ హ్యాపీలీ హ్యాండిల్ ఇట్ హీ రేవ్ ఈ ప్రాబ్లం విత్ ఇట్ ఎందుకంటే సూక్ష్మంలో స్థూలం అంతర్గతం అయిపోతుంది స్థూలం విడిగా మిగిలి ఉండదు ఇట్ కెన్ ఎసిమ్యులేట్ స్థూల లేదా స్థూలము సూక్ష్మాన్ని ఎసిమ్యులేట్ చేసుకోలేదు కొంతమంది ఆచార్యులు సూక్ష్మబుద్ధికి స్వస్తి చెప్పి స్థూలాన్ని బాగా ప్రమోట్ చేసి తద్వారా సమాజానికి ఒక రకమైనటువంటి అన్యాయం చేశారని నేను అనుకుంటూ ఉంటా సో స్థూ స్థూల బుద్ధి ఉంటుంది సమాజంలో ప్రతి వారికి మనలో కూడా ఉంటుంది స్థూల బుద్ధి కానీ సూక్ష్మబుద్ధిని సూక్ష్మంగా తత్వాన్ని దర్శించడం అలవాటు చేసుకుంటే స్థూల ఈజ్ నైస్లీ రికన్సైల్డ్ అండ్ ఎసిమ్యులేటెడ్ లేకపోతే సూక్ష్మబుద్ధి లేకపోతే ఈ స్థూల బుద్ధి గలవాడికి అనేక కాన్సెప్ట్స్ అజీర్ణించే ఈ కాంతి సిములేట్ ఈ కెనాట్ హ్యాండిల్ సో మనిషికి ఫ్రీడమ్ ఉండదు కాబట్టి సో ఏదో నేను ఒక ధోరణిలో చెప్పాను సో స్థూలంగా చూడకూడదు నా హి హస్తేనేవ ధనుష ఆయమనమిహ సంభవతి సరే తద్భావగతే తస్మిన్ బ్రహ్మణి అక్షరే లక్ష్యే భావనా భావ తద్గతేన చేతసీ చాలా ముఖ్యమైన పాయింట్ ఆ మనస్సు ఎటువంటి మనస్సు ఉండాలంటే తద్భావగత చేతస ఆ మనస్సు తత్ అంటే పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ ఆ అక్షర పర భావమును పొందినదై ఉండాలి గత అంటే పొందుత సో భావమును పొందినదై ఉండాలి భావన భావన భావ భావ అనే పదానికి భావన అని అర్థం చెప్పాలి భావన అనేదానికి ఇంకా ఆయన ఇంకేం అర్థం చెప్పలేదు సో భావన అంటే సో ఇంక ఫీ మనకి వీ హ్యావ్ వీ హ్యావ్ వాట్ వీ వీ ది కెపాసిటీ టు నో అండ్ ఆల్సో కెపాసిటీ టు ఫీల్ సో ఆ ఫీల్ కెపాసిటీకి భావ అనిపేరు ఇప్పుడు సపోజ్ ఇది చూడండి ఐదు పదిహేళ్ళ అరవై ఐదు అరవ సారీ అరవై ఐదు ఎనభై ఐదు ఐదు పదిహేళ్ళ ఎనభై ఐదు తెలిసిందా మీకు నేను ఇప్పుడు అన్నమాట అర్థం ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్ యు నో దట్ రైట్ దట్ ఈస్ ది కెపాసిటీ టు నో రైట్ చూడండి హనుమంతుడు సీతాదేవిని చూడటానికి ప్రయత్నిస్తూ తెల్లవారు సాధన నాలుగైనప్పటికీ కూడా ఆమె దర్శనం కాకపోతే హృదయంలో వెలవలలాడిపోతాడు సీతాదేవి దర్శనమే కాకుండా తెల్లారి తెల్లారిపోతే నా ప్రయత్నమంతా కూడా వ్యర్థమైపోతుంది అని ఆయన కంట కళ్ళ మని నీళ్లు పెట్టేస్తుంది ఆత్మహత్యనా చేసుకోవాల్సి ఉంటుంది కానీ సీతాదేవిని చూడకుండా వినడా వెనక్కి వెళ్ళడానికి వీరు అని పాపం మనస్సులో చాలా దుఃఖపడతారు ఇందులోకి ఎదురుకుండా అశోక వృక్ష అశోకవనం కనపడితే ఆ అశోక చూసిన వెంటనే ఆయన కనిపిస్తుంది ఆయన శోకాన్ని అవి తీసేసేయా అన్నట్టుగా ఆ వృక్ష అశోక వన దర్శనమే అశోక స్థితి వచ్చేస్తుంది ఆయనకి ఆ శోకాన్ని పోగొట్టేసేయా అన్నట్టుగా ఆయనకు వెంటనే ఒక స్ఫూర్తి కలుగుతుంది మనస్సులోంచి దట్ ఇన్నర్ వాయిస్ స్పీక్స్ ఆ ఇన్నర్ వాడీస్ ఏమని చెప్తుందంటే బహుశా ఈవిడ అశోకవనంలో ఉండి ఉంటుంది అని చెప్తుంది వెంటనే ఈ ప్రసాదాలని ఈ మంచి డెవలప్డ్ సిటీని వెనకనే విదిరిపెట్టేసి వెంటనే అశోకవనంలోకి వెళ్తాడు అశోకవనంలో అడుగు ముందుకు వేస్తుంటేనే ఆ తెల్లవారుసామున ఒక చిరుగాలు వీచి ఆ పచ్చటి పుష్పములు అన్నీ కూడా ఆయన మీద పడితే అదేదో చెట్లన్నీ కూడా హనుమంతుడిని ఆహ్వానిస్తూ పుష్పాలను ఎదుదల్లుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది ఎంతో ఉల్లాసంగా ముందుకు అడుగు వేస్తాడు సీతాదేవిని దర్శిస్తాడు ఇప్పుడు ఇదంతా చెప్పాను ఇప్పుడు నౌ ఈజ్ దేర్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ మైండ్ వెన్ ఐ సెట్ ఫైవ్ ఇన్ టు సెవెంటీన్ ఐ డిస్క్రైబ్ ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా లేదంటారా ఉందంటారా ఆ డిఫరెన్స్గా భావన అని ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్లో భావనే ఉంటుంది యూ దాన్ ఓన్లీ నో ఇట్ అండ్ లీవ్ ఇట్ బాజ్ సీతాదేవిని హనుమంతుడు అశోకవనంలో కనుగొన్నాడు అనే దాంట్లో ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక భావన ఉంటుంది ఆ భావన అది అవసరం నేను రామాయణం పాఠం చెప్పేవాడిని ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం చెప్పాను ఈ మధ్యకాలంలో చెప్పలేదు కానీ సేలోర్స్ వర్గంలో రామాయణం చెప్పారు ఇట్ కేమ్ లైక్ దాట్ అక్కడ నేను రామాయణ క్లాస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది నా అనుభవం మీకు చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అమెరికన్స్ ఉంటారు తర్వాత ముఖ్యంగా నేను రామాయణం ఎస్పెషల్లీ సుందరకాండ చెప్పినప్పుడు నాకు తెలిసే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అమెరికన్ ఫ్యామిలీస్ చాలా ప్రేమగా వినియగారు ఎంతో ప్రేమగా దే నెవర్ మిస్ దట్ క్లాస్ లేదాంతా క్లాస్ మిస్ అవుతారు కానీ రామాయణం క్లాస్ మిస్ కారు నేను రామాయణాన్ని కథాకారులు చెప్పినట్టుగా చెప్పడం కాదు ఇకే అక్కడ ఉండే భావాన్ని చెప్పడమే ఎరుగుదును కానీ కథాకారుల్లాగా కథల్ని దాన్ని చాలా మిస్టీరియస్గా తయారు చేసి చెప్పడం నాకు జాత కాదు అసలు అక్కడ ఏదైనా ఓ పిసం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని నేను బాగా డైల్యూట్ చేసి మెటాఫారికల్గా చెప్పివ్వండి సో అయినా ఎంతో ప్రేమగా వినివారు అయితే ఒక ఫైవ్ సిక్స్ పీపుల్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే స్వామీజీ మీ రామాయణం కోసం మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం వీఆర్ అనేబుల్ టు ఎంజాయ్ అన్న దేశే హండ్రెడ్ పీపుల్కి వచ్చినవారు ఈ హండ్రెడ్లో నైన్టీ ఫైవ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ వీఆర్ అడేబుల్ టు ఎంజాయ్ వాట్ ఈస్ ది రీజన్ అని అడిగితే నేను either మీకు ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే టు ఎంజాయ్ రామాయణ క్లాస్ యూజన్ యూ షుడ్ హ్యావ్ దట్ కల్చర్ ఆల్ యూ షుడ్ గ్రో ఇన్ టు ఇట్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళలో అందరూ ఇండియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రక్తంలో కల్చర్లో ఉన్నది తర్వాత మిగతా అమెరికన్స్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నానే దే హ్యావ్ గ్రాడ్యువల్లీ గ్రోన్ ఇన్ టు ఇట్ ఈ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఉన్నారు వాళ్ళు అప్పుడే కొత్తగా మన క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు వాళ్ళు వేదాంతా చేస్తారు ఆయన వేదాంతం బాగుంది కదా అని రామాయణం క్లాస్కి ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే వేదాంతాన్ని ఇంటలెక్ట్ ప్రధానంగా ఉంటుంది అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ దాన్ని మీరు భావన లెవెల్ కి తీసుకురాలేకపోతే యూ కెనాట్ ది వెళ్ళి గ్రో యూ కెనాట్ గెట్ ది గుడ్ బెనిఫిట్ అవుట్ అదే సో వీళ్ళు రామాయణం విషయంలో ఏమైందంటే వాళ్ళు అంటారు వాట్ ఈజ్ ద బిగ్ డీల్ దే వన్ టు ఫారెస్ట్ అండ్ వన్ విలన్ హ్యాస్ కిడ్నాప్డ్ హ్యా అండ్ సో రామా స్ట్రైవ్స్ టు గెట్ హర్ బ్యాట్ వాట్ ఈజ్ ది బిగ్ డీల్ అని అన్నాడు ఆయన యా దిస్ ఇస్ ది ప్రాబ్లం అక్కడ భావన సమస్య అది ఆ రామాయణాన్ని ఇంటలెక్ట్ తోటి పరిశీలించేసేస్తే మీకు దాంట్లో ఏమి కనపడదు సారం దాన్ని భావనతోటి మీరు దర్శించడం చేతున్నారు ఈ భావనకే భక్తి అని పేరు నేనంటాను అసలు భావన అనే అర్థం చేసుకుని భక్తి అనే పేరు తర్వాత పెట్టచ్చు మీరు ఆ అర్థం చేసుకోవడం లేకపోతే ఆ భక్తిని కూడా స్థూలంగా తయారు భక్తి అంటే రంగుబట్లు కట్టుకోవడం లేకపోతే నామాలు పెట్టుకోవడం లేకపోతే ఇలా విభూతి పెట్టుకోవడం లేకపోతే జుట్టు ఒక రకంగా జుట్టు పెట్టుకోవడం పిలక పెట్టుకోవడం లేకపోతే మొండనం చేసుకోవడము అని ఈ విధంగా భక్తికి కూడా మీరు స్థూలంగా దాన్ని తయారు చేసి పెడితే అది భక్తి కాదు మళ్ళా భక్త లక్షణాల్లో వేషం కానీ భాష కానీ హెయిర్ హెయిర్ స్టైల్ కానీ బట్ వస్త్రాలు కానీ నామం కానీ లేకపోతే తిలకం కానీ ఏమీ చెప్పలేదు భక్త లక్షణాల్లో ఇవి ఏమీ చెప్పలేదు భక్త లక్షణాల్లో భావనే చెప్పారు అద్వేష్ట సర్వభూతానా నీ భావనని నువ్వు రక్షించుకోమని చెప్పారు ఆ భావనని ద్వేషము కోపము ఫ్రస్ట్రేషన్ ఉంటే అది గ్రీవెన్సెస్ ఇవన్నీ కూడా ఆ భావనాన్ని కలుషితం చేసేస్తాయి సో మధురమైన పదార్థంలో ఏదో ఓ విష బిందువును వేసినట్టు అయిపోతుంది ఆ భావన చెడిపోతుంది భావన చెడి మీరు కష్ట దాన్ని బిల్డప్ చేయడం కష్టం చెడగొట్టడం తేలిక కాబట్టి మీరు మీ భావనని పరిరక్షించుకోండి అద్వేష్టా సర్వభూతానం ద్వేషం అనే దగ్గరికి రానివ్వద్దు కోపాన్ని దగ్గరికి మీ భావన భావన ఈజ్ వెల్త్ అదొక సంపద ఆ సంపదను మీరు కాపాడుకోండి మైత్ర కరుణ ఏ వచ మనతో సమానమైన వాడిని చూసినప్పుడు స్నేహభావంతో ప్రేమభావంతో వ్యవహారం చేయండి ఎవరైనా దురదృష్టం ఉంటుందో చూస్తే దయను కలిగి ఉండండి ఈ విధంగా ఆ భావనని పరిరక్షించుకుంటేనే భక్తి మీకు మిగులుతుంది లేకపోతే ఊరికే నామాలో లేకపోతే అడ్డగీతలో మిగులుతాయి శాలువాళ్ళు మిగులుతాయి మీద ప్రింట్లు మిగులుతాయి అంతే భావన ఉండదండి భావన లేండే భక్తుని వేషం మీకు మిగవచ్చు కానీ భక్తి మిగవద్దు కాబట్టి ఆ భావనని చాలా భద్రంగా పదిలిపరుచుకోవాలి అందుకోసమే రామాయణం అని భాగవతం అని భాగవతానికి అంత ప్రాధాన్యం ఎందుకు సేమ్ ఇదే వేదాంతం అక్కడ చెప్తారు రఘుగన భరత జడభరత సంవాదము అని ఉంటుంది రహు జడభరతుడనే మహాత్ముడు ఆ అమాయకుడిలో ఉంటాడు ఈ రహుగుణుడు మహారాజు చాలా గొప్ప వస్తాంత కథ ఐ పర్సనల్లీ లవ్ దట్ స్టోరీ ఈ మహారాజుకి పల్లకీ మోసేందుకు మనిషి తక్కువ అవుతుంది తక్కువైతే ఇతను దిట్టంగా ఉంటాడు ఈ రహుగు భరతుడు ఎందుకంటే మనస్సు ప్రసన్నంగా ఉంటే మనిషి దిట్టంగా ఉంటాడు చెప్పాను కదా సో ఆ భరతుణ్ణి పిలి ఈ భరతుణ్ణి పిలిచి జలభరతుంటాడు జలభరతుడు అంటారు ఎందుకంటే ముద్దులో ఉంటాడు కనుక ముద్దులో కనబడతాడు కనుక ఆ జలభరతుణ్ణి పల్లకీతంగా పెడతారు మోయడానికి వెళ్తే మోస్తూ ఉంటాడు ఏం పొందేమద్దు ఇంట్లో నష్టం వచ్చింది కొంచెం ఒళ్ళైనా తగ్గుతుందని మోస్తూ ఉంటాడు మోస్తూ అంటే ఆ అడుగు సరిగ్గా వేయడం చేత కాదు ఎందుకంటే పల్లకి మోయడానికి నలుగురితో కలిసి అడుగు వేయాలిగా తండ్రి పలకి ఇటువంటి ఊగుతుంది ఆ లోపల కూర్చొని ఉంటాడు చక్రవర్తి రఘుగొన్నుడు ఆయన అడుగుతాడు భరతున్న ఏమిటి అలా ఉ్గుతోంది ఏమిట్రా అడుగుతాడు అయితే వీడికి కొత్తగా వచ్చేయండి వీడికి మోయడం సరిగ్గా చేతకాట్లేదు అని వీళ్ళు చెప్తారు చెప్తే ఆయన ఇలా తొంగి చూసి ఎమయ్యా చూడడానికి బాగానే ఉన్నావే దట్టంగానో ఏ సరిగ్గా పోయలేవా మేమే ఎవటనుకుంటున్నావు నేను చక్రవర్తిని నీకు శిక్ష కూడా వేయగలను కూల్ తీసుకుంటున్నప్పుడు మోసి పని జాగ్రత్తగా చేయాలి కదా సరిగ్గా పోయి అని అంటాడు అంటే ఇంకా ప్రొవోక్ట్ చేస్తాడు అతను ఏదో ప్రొవోక్ట్ చేస్తాడు ప్రొవోక్ట్ చేస్తే ఒక్క మాట అంటాడు ఆ మాటలో ఆత్మ దేహ అనాత్మ వివేకానికి సంబంధించిన ఓ ఈ రఘుగుణుడు అంతకుముందు వేదాంత విచ ఆత్మవిచారం చేసి ఉన్న మహారాజు వెంటనే పలక్కి దింపడ్డరు అంటాడు దీనికి పలకీలోని బయటకు వచ్చి బుధుల మీద ఉన్న కండువాను అడుగు కట్టి అడ్డంగా కాళ్ళ మీ పడతాడు మీ చేత మోయించుకున్నందుకు నన్ను మీరు క్షమించానంటేగానే నేను మీ పాదాలు వదిలిపెట్టను అని ఆ తర్వాత ఆయన దగ్గరే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం తీసుకుంటాడు చూడండి ఆత్మజ్ఞానం చెప్పి పద్ధతులు అనేక ఉన్నాయి కానీ ఈ కథ ఎంత అద్భుతమైన గాథంటే అక్కడ వర్ణనాది కూడా ముందు ఆ భావాన్ని నింపి ఆ తర్వాత ఆత్మవిచారాన్ని చెప్తారు దట్ ఈస్ ద బ్యూటీ అలాగే కపిల సంవాదం కూడా అంతే ఆ తల్లి కొడుకుల ప్రేమ అది ఎంతో బాగా బిల్డప్ చేసుకొచ్చి భావనాత్మ భావనని బాగా పదినం చేసి పోషించి హృదయంలో సాధకుల హృదయంలో భావనని పోషించి ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని పోషిస్తారు కాబట్టి భావన లేనిదే ఆత్మజ్ఞానము కుదరదు అదే నిన్ను మీకు మనం చేసే శుష్క వేదాంతం అయిపోతుంది కాబట్టి భక్తి నిండా హృదయంలో ఉండాలి ఆ భావన ఫీలింగ్ అంటారు ఆ ఫీలింగ్ లేకుండగా ఆత్మస్వ సర్వం కల్విరం బ్రహ్మా అనే ఫీల్ ఇట్ ఫైనల్లీ ఇఫ్ యూ నో ఇట్ నథింగ్ హ్యాపెన్స్ యూ హెవ్ టు ఫీల్ ఇట్ నోయింగ్కి ఫీలింగ్కి తేడా ఏటో తెలుసిన అనాత్మగా మిగిలిపోయి దాన్ని నోయింగ్ అంటారు ఆత్మలో భాగం అయిపోతే ఫీలింగ్ అంటారు అది సంగతి ఇప్పుడు క్రికెట్ స్కోర్ విన్నారనుకోండి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే యూ నో ది స్కోర్ ఐ నో ది గేమ్ అండి ఐ నో ది స్కోర్ ఇండియన్స్ షుడ్ విన్ అని భావనలో ప్రవేశించిందనుకోండి ఇప్పుడు దెన్ ద స్కోర్ మీన్స్ ఏ లాట్ మోర్ భావన లేదనుకోండి స్కోర్ డజన్ మీన్ మచ్ స్కోర్ మీన్స్ ఓన్లీ స్కోర్ భావన ఉంటే స్కోర్ మీన్స్కోర్ అండ్ ఆల్సో సంథింగ్ మోర్ కాబట్టి ఆ భావ భావన అనేది చాలా ముఖ్యం ఇట్స్ ఎ బిగ్ వెల్త్ మీకు ఆత్మ వెల్త్ కాదు ఎందుకో తెలిసిన ఆత్మ మీరే ఆత్మ గురించి మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఆత్మా బ్రహ్మది ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు కొంతమందికి తొందరగా తెలియవచ్చు బట్ దట్ ఈస్ ద ట్రూత్ దాంట్లో ఇంక మళ్ళీ దో రాయి నహి హై ఇస్ మే ఈ మధ్యనే ఇదో డైలాగ్ ఎక్కడా వినబడుతూ ఉంటుంది దో రాయి మహి హే దర్ ఆర్ నో టూ ఒపీనియన్స్ అబౌట్ ఇట్ దర్ ఇస్ ఓన్లీ వన్ వన్ ట్రూత్ గురించి రెండు ఒపీనియన్స్ ఉండవు ట్రూత్ ఈజ్ ఆల్వేజ్ వన్ సో ఆత్మా బ్రహ్మ దట్ ఈజ్ ఏ ఫోర్ గాన్ దాని గురించి మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఇట్ ఈజ్ ఇండీడ్ దే కానీ భావన అనేది మీరు సంపాదించుకుంటే ఆ వస్తువుని మీరు పొందగలుగుతారు కాబట్టి భావగతన చేతస ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు తర్వాత లక్ష్యం తదేవ యథోక్త లక్షణం అక్షరం సోమ్య విద్ధి అదే సో తదేవాక్షర లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి సరే మనస్సుని ఈ విధంగా బాణంలాగా తయారు చేసిన ధనస్థమ్మ టార్గెట్ అం టార్గెట్ ఏమిటి లక్ష్యం ఏమిటి చెప్పాలి కదా మెటఫర్ లో వట్ ఈజ్ లక్ష్యం దే అక్షరం లక్ష్యం విద్ధి ఆ అక్షర పరబ్రహ్మయే లక్ష్యము టార్గెట్ అని తెలుసుకో నీ హృదయంలోనే ఉన్నది నీ స్వరూపమేది అది ఏ టార్గెట్ అని తెలుసుకో అని చేతనే మహాత్ములు ఏమంటారంటే వేదాంత ఆత్మజ్ఞానము అంటే ఈ వేదాంత విచారము ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ కాబట్టి లక్ష్యము మీరే టార్గెట్ ఇచ్చే సాధకుడు మీరే సాధన మీరే అన్నీ మీరే ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ అని చెప్పిన అనధ్వగా అధ్వసు ఇట్స్ ఎ జర్నీ విచ్ ఇస్ నాట్ ఎ జర్నీ ఇట్స్ ఏ పాలెస్ జర్నీ అన్నారు అనధ్వగా అడుగు వేసి నడిచింది లేని మార్గం మీద అధ్వసు పారయిష్ణవ మార్గాల్ అంతా కూడా అతిక్రమించేశారు సో ఇట్స్ ఎ జర్నీ వితౌట్ ఎ పాత్ వితౌట్ మూవ్మెంట్ వితౌట్ ఫిజికల్ మూవ్మెంట్ ఐ మీన్స్ ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ యు హెవ్ టు రిప్లేస్ the సెల్ఫ్ లవ్ విత్ ది లవ్ ఆఫ్ ది సెల్ఫ్ సెల్ఫ్ లవ్ అంటే దేహమే ఆత్మ అనుకుంటాం కదా దేహం మీద ప్రీతి దేహానికి సంబంధించిన వస్తువు పదార్థముల మీద ప్రీతి సెల్ఫిష్నెస్ అని అర్థం సెల్ఫ్ లవ్ ఈజ్ సెల్ఫిష్నెస్ సో సెల్ఫ్ లవ్ ని లవ్ ఆఫ్ ది సెల్ఫ్ తోటి రిప్లేస్ చేయాలి ఆత్మ అంటే ఆ ఈగో ఈగో మీద ఉండే ప్రేమని ఆత్మస్వరూపములు ఉండాలి ప్రేమగా పరివర్తనం చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ లవ్ హ్యాస్ టు బి కన్లక్టెడ్ టు లవ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ ఇట్ క్లియర్ సో అటువంటి జర్నీ ఇది ఈ లక్ష్యము కూడా నీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నది యథోక్త లక్షణం దాని లక్షణాలను విస్తారంగా ఇంతకు ముందు చెప్పడం అయింది విద్ధి తెలుసుకో తర్వాత ముందు ప్రణవో ధను శరోహ్యాత్మా బ్రహ్మత లక్ష్యముచ్యతే అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్తన్మయోవేత్ అది సో ధనస్ ఇప్పుడు మెటఫర్ని మెటఫర్లో చెప్పారు అంతాను ఇప్పుడు మెటఫర్ని రివీల్ చేస్తున్నారు మెటఫర్లో చెప్తారు మెటఫర్ని రివీల్ చేస్తారు మెటఫర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమిటి ధనస్సు ఓంకారమే ధనస్సు ప్రణవ చూడండి ఈ ప్రణవ అనే పదము చాలా గొప్ప పదం అంటే అది భావనని ద్యోతన చేసే పదం ఆ భావన ఆ ఫీలింగ్ అని ఆ ప్రేమని బోధించే పదం ఎలాగంటే ఇప్పుడు చూడండి భార్య అని భర్త పేరు అడిగారనుకోండి పేరు చెప్తారా చెప్పరు వారు మా వారు అని మా వారు అని అంటారు కానీ మిస్టర్ సుబ్బారావునో రామారావునో అలా మా వారు అని అంతే కదా ఎవరో అయనో ఊనో ఆనో పిలుస్తారు తప్పించి పేరు పెట్టుకొల ఎందుకని పేరు పెట్టి పిలవడం అది మర్యాద కాదు ఆ గురువుని పేరు పెట్టుకెళ్ళవాలి మరి ఎవరు పిలుస్తారో గురువు గారు అంటారు లేకపోతే స్వామీజీ అని లేకపోతే గురువు గారిని అలా పిలుస్తారు కానీ పేరు పెట్టుకెళ్ళాలి సపోజ్ గురువు పేరు పెట్టారు శాస్త్రి అనుకోండి సో మిస్టర్ శాస్త్రి అనే అమెరికన్ సభలో కూడా అలా పిలుస్తారు వాళ్ళకి తెలియక ఎందుకంటే ఆ కల్చర్ పరిస్థితి కాదు కనుక సో కానీ మర్యాద కాదు పేరు పెట్టుకునే ఆత్మనామ గుర్నామ నామాతి కృపణశేచ సో శేస్ కామో నగృయాత్ జ్యేష్టాపత్య కలత్రయోహని మనుస్మృతి గారితో చెప్పాడు సో గురువు గారి పేరు భార్య పేరు భర్త కళత్ర అంటే లైఫ్ పార్ట్నర్ భార్య పేరు భర్త పేరు చెప్పరు పెళ్లి టైములో మటుకు ఎక్సెప్షన్ ఇచ్చారు దానికి మన మన సంప్రదాయంలో పెళ్లి టైములో ఇంకా పెళ్లి అన్నది పూర్తి అవ్వలేదు కదా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్స్యూమేషన్ ప్రాసెస్లో ఉంది వివాహము వీళ్ళు దంపతులు అనే ప్రాసెస్ నడుస్తుంది వన్ ఆఫ్ టూ డేస్ ఆ డే ఆ ప్రాసెస్ పూర్తయ్యేపటికి ఇంకా దంపతులు అయిపోతారు సో అంతవరకు ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఆ పేర్లవే ఇప్పుడు చెప్పేమంటారు భర్త పేరు బాధ్య బాధ్య పేరు వీళ్ళు అప్పుడు సిగ్గుపడతారు అప్పుడు చెప్పరా ఆ తర్వాత ఇంకా పేర్ల మీదే నడిపిస్తారు మరి న్యాయంగా అయితే శాస్త్రం అయితే అప్పుడే చెప్పాలి పేరు ఇంకా ఆ తర్వాత చెప్పకూడదు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్లు వచ్చేసి పేర్లు పెట్టి పిలుస్తున్నారు అలా పేర్లు పెట్టుకెళ్ళవడం ఫ్యాషన్ అయితే అవుతుందేమో కానీ మంగళం కాదని శాస్త్రం చెప్తున్నాయి శ్రేయస్కమో అని అగృహియాత సో ఓంకారము సాక్షాత్తు పరబ్రహ్మ ఓం అన్న బ్రహ్మన్నా రెండు వేరువేరేం కాదు అంటే ఇప్పుడు నెక్లెస్ను చూపించి ఇదే బంగారము అని చెప్పచ్చు కార్యమును కారణంగా ప్రతిపాదన చేయవచ్చు ఎందుకంటే కార్యం కారణం కంటే భిన్నంగా ఎప్పుడు ఉండదు కనుక అదే రకంగా ఓం అనే శబ్దము ఆ శబ్దశక్తికి మూలంలో ఉండే అక్షర పరబ్రహ్మకి ప్రతీక డైరెక్ట్లీ సింబల్ ఇటీస్ సో ఓమ్ను చూపించి ఇదే పరబ్రహ్మ అని చెప్పచ్చు చెప్తారు సో మీకు కఠోపనిషత్తులో శ్లోకం అవుతుంది చాలా గొప్ప శ్లోకం దాంట్లో అక్కడ ఏమంటారంటే తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి అనే ఎండ్ అవుతుంది సో సర్వే వేదా యత్ పదమామనతి తపాంసి సర్వాణి చదో ఉంది ఎది ఎద్వదీ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి అంటున్నాడు పదం అంటే గమ్యము మీరు చేరుకోదగిన గమ్యానికి పదము గోల్డ్ ఎటువంటి గోల్ అది ఏ గోల్ని వేదములన్నీ బోధిస్తున్నాయో సర్వే వేదాహ యత్పదం ఆమనంతి ఏ వేదములన్నీ కూడా ఏ గోల్ని అవి బోధిస్తున్నాయో ఏ గోల్ని చేరుకోవటం కోసం సాధకులు బ్రహ్మచర్యం వేదాధ్యయనం చేస్తున్నారో తపస్సు చేస్తున్నారో సాంసారిక భోగాలన్నింటినీ కూడా తిరస్కారం చేసేసి తపస్సు చేస్తున్నారు ఏ గోల్ని చేరుకోవడం కోసం ఆ గోల్ని ఆ లక్ష్యాన్ని నీకు ఒక్క మాటలో చెప్తా సంగ్రహంగా చెప్తా ఒక్క మాటలో అంటే సంగ్రహంగా చెప్తా ఓకే చెప్పు వాట్ ఈజ్ ఇట్ ఓం ఇచ్చేతత్ అది ఓ అని చెప్పారు అలా చెప్పారు నవ్వు లేదు అంటే అది వైకుంఠమా కైలాసమా ఏమిటి వాట్ ఈజ్ ఇట్ అంటే ఓ వాట్ మీన్ బ మీన్స్ ఓం హౌం అంటే ఇట్స్ ఎ సౌండ్ సౌండ్ వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ ఓం అనే సౌండ్ వాట్ డస్ ఇట్ ఇప్పుడు ఘటహ పాణిని మహర్షి అన్నారు అగ్నిహీ ఉంది అగ్నేర్ ఓ సూత్రం దగ్గర విచారం చేశారు అగ్నేర్ ఢక్ అనే రూపం తయారవుతున్నారు తదితరుల్లో అగ్ని అనే పదం అగ్నికి ఢక్క ఢక్కు ప్రత్యయం ఢక్క ఢక్కలో ఆరు మిగులుతుంది కకారం పోతుంది ఈ కిత్తది ఢకారం కూడా ఎక్కువ సంవత్సరం పోతుంది ఆరు మిగులుతుంది బట్ అగ్నికి ఢక్క వచ్చును అని అక్కడ అగ్నేయర్ ఢక్ అక్కడ మేమాం సేవన చేశారంటే అగ్నికి ఢక్క రాడే అగ్ని అంటే ఇక్కడ మండుతోంది దానికి ఢక్క ఏమొస్తుంది అంటే కాదండి అక్కడ వేధిలో ఉన్న అగ్ని కాదు నోట్లో ఉన్న అగ్నికి ఢక్ వస్తుంది నోట్లో ఉన్న అగ్ని మీరు ఉచ్చరించేశారు దానికి నోట్లో అగ్ని ఉండడం ఏమిటి నోట్లో అగ్ని ఉంటే నోరు తాడిపోవాలి నోరు తాడిపోవట్లేదు కదా అంటే అలా కాదయా నోట్లో ఒకటి ఉంది అది ఆ వస్తువుకి అది ప్రతీక నోట్లో ఏముంది అగ్ని ఉంది ఇప్పుడు ఈ నోట్లో ఉన్న అగ్ని అగ్ని అంటారా కాదంటారా అగ్నే ఎలాగా యథార్థమైన అగ్నికి ఇది ప్రతీక ప్రతీక కాబట్టి అగ్నేర్ధకు అంటే ఎదురుకుండా కూర్చున్న అగ్నికి ఆ మండి అగ్నికి ఢక్కు విధించట్లేదు నోట్లో ఉండే అగ్నికి ఢక్కు విధించారు మరి ఈ నోట్లో ఉండే అగ్నికి బయట నుండే అగ్నికి సంబంధం ఏమిటి అంటే ఈ నోట్లో ఉండే అగ్ని బయట నుండే అగ్నికి సింబల్ అదేవిధంగా మీరు ఓం అనగానే ఈ ఓం ఎక్కడి నుంచి వచ్చింది హృదయంలోంచి వచ్చింది హృదయంలో ఎవరో ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అసలు ముందు దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈశ్వర సర్వభూతానాం హృదయర్జున తిష్టతి హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు సో ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుడికి ఓం ప్రతీక నెక్క బంగారం చూపించమంటే ఎక్కడ చూపించారనుకోండి ఇప్పుడు బంగారం చూపించినట్టే కదా చూపించినట్టే అలాగే ఈశ్వరుణ్ణి నీకు చూపిస్తాను అని చెప్పి ఓం అంటాడు అంటే నువ్వు ఆ నెక్లెస్ చూసి అదేమిటండి నెక్లెస్ చూపించారు బంగారం చూపించమంటే అని అడిగావనుకో దాన్ని యూ యూ కెనాట్ సీ బంగారం ఎటా ఈ బంగారం చూసి యోగ్యత లేకుండా పోతుంది ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి అలాగే ఓం అని ఎప్పుడైతే అన్నామో ఆ ఓంకారం యొక్క స్వరూపం వారికి తెలిస్తే ఓం అనగానే వారికి ఈశ్వర సాక్షాత్కారం అయిపోతుంది అంతే ఓం ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ కాస్మిక్ సాంగ్ బ్యూటీస్ ఓమ్ అని మీరు ఉచ్చరిస్తే ఒక పద్ధతిలో కూర్చొని ప్రారంభంలో కూర్చోవడం అది కొంచెం డిసిప్లిన్ కోసం మీకు బాగా డిసిప్లిన్ అలవాటు అయిపోయిన తర్వాత కూర్చుని అన్న పర్వాలేదు నిలబడి పర్వాలేదు ఎలా అన్నా కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఏమిటంటే మనస్సు విలీనం అయిపోతుందంటే మనస్సు ఇట్ విల్ నాట్ మూవ్ ఎనీ ఫర్దర్ వైల్ యు ఆర్ సేమ్ ఓమ్ ఇట్ ఈజ్ ఎన్ ఎఫెక్ట్ ఇట్ పుట్స్ ఎన్ ఎండ్ ఎఫెక్టివ్లీ టు ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ అండ్ వన్స్ మైండ్ మూమెంట్ ఆగిపోయింది అనుకోండి అర్థం ఏంటంటే పరబ్రహ్మలో విలీనం అయిపోయిందని అర్థం దేర్ ఫార్ ఓమ్ ది కాస్మిక్ సౌండ్ హోమ్ ఈజ్ నాట్ ఎ శాన్స్క్రీట్ వర్డ్ ఇట్స్ ఎ కాస్మిక్ సౌండ్ ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ క్రియేషన్ ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ ఈస్ ద సౌండ్ విచ్ ఈజ్ ఎ డైరెక్ట్ సింబల్ ఆఫ్ ఈశ్వర ఆ ఓమ్ దట్ ఈస్ ది గురు దట్ ఈస్ ది ఈశ్వర అండ్ సో దాన్ని బొడ్డు బొడ్డు కోసి పేరు పెట్టారని అంటారు ఎప్పుడైనా మీరు పేరు చెప్తే ఆయన ఎవరు అంటే ఆయన ఫలానా అని పేరు చెప్పారనుకోండి మీరు అప్పుడు పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పేరు చెప్పేస్తున్నాడు బొడ్డు పేరు పెట్టాడు వీడు అని కోప్పడతారు అవును విన్నారా మీరు అలాగా అలాగే ఓమ్ని బుడ్డు పేరు పెట్టినట్టుగా ఓం ఓం అని అనరు దానికో పేరు పెడతారు ఓమ్ ఈజ్ గాడ్స్ నేమ్ ఈశ్వరుడికి పేరు ఆ పేరుకి మరో పేరు దాని ఏముండే ఆదర భావం చేత ఆ పేరు ఏమిటంటే ప్రణవహ అది సంగతి కాబట్టి ప్రణవహ అన్నది వాట్ ఈస్ ఇట్ ఇట్స్ ఎ నేమ్ నేమ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఈశ్వర ఇప్పుడు అమ్మగారిని అడిగారనుకో ఏమండి మీ భర్త పేరు ఏమిటని అడిగారనుకో పేరు చెప్పవండి అలాగా పేరు చెప్పరు భర్త పేరు చెప్పరు ఓకే ఎవరి పేరు చెప్పరు మీరు అని అడిగారు అనుకోండి ఎవరి పేరు చెప్పకూడమో వారి పేరే చెప్పమో అనే పేరు చెప్పరు రైట్ సో ఆ విధంగా ఓమ్మని చెప్పరు కరోపనిషత్తులో చెప్పారంటే వేదం చెప్పిందండి వేదమే చెప్పింది చెప్పి దాన్ని ఇంకొంచెం రహస్యంగా దాచిపెట్టింది ప్రణవహ అని పతంజలి మహర్షి శృతి చెప్పింది అంతే పతంజలి మహర్షి మటుకు ఓం అని చెప్పలేదు ఆయన నోట ఒకటే కస్యవాచక ప్రణవహ అని చెప్పారు ఎందుకంటే ఓం చెప్పడానికి ధైర్యం చాలా ప్రణవహ అని అంటారు ప్రణవహ అనగానే మీకు తెలుసా దేవుట దాన్ని మీరు భావన చేసుకుంటారు మావారు అంటారు మావారు దే పేరు ఆయన ఒక ఆయన ఆయన్ని ఏది నిర్దేశిస్తుంది సుబ్బారావు అని ఉందనుకోండి సుబ్బారావు ఈజ్ వాట్ విచ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ద జంట్లు ఆ జంతులు అమ్మగారు ఏమంటారు మావారు అని అంటారు మావారు ఈజ్ ది నేమ్ ఆఫ్ సుబ్బారావు విచ్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద జంట్లు గారు సో ఆ విధంగా ప్రణవ తస్య వాచక ప్రణవ అంటే ఆదరాతిశయాన్ని సూచిస్తుంది ఏమండి ప్రణవం చేసుకోండి అని చెప్తారు మహాత్ములు ఏం స్వామిజీ ప్రణవం చేసుకుంటున్నారా అని చెప్తారు అడుగుతారు ప్రేమ ఉంటే అడుగుతారు లేకపోతే అడగరు ఏమి నన్ను ప్రణవం అని అడుగుతున్నాడు ఈయన హూ ఈజ్ హీ అని కోపడి మాటతో అడగరు ఓ మహాత్ముడి దగ్గర ఒకళ్ళు వచ్చి నమస్కారం చేశాడు నమస్కారం చేస్తే ఆ మహాత్ముడు ఏమన్నారంటే ఆత్మచింతకో భవా అని ఆశీర్వదనం చేశారు ఆత్మచింతన చేసేవారు కమ్ము అని ఆశీర్వదనం చేశారు అంటే వెంటనే ఏమిటండి అలా మాట్లాడతారు మేము ఆత్మచంతన చేయకపోతే మేమేం సంసార చంపన చేసేవాళ్ళమో మీరు ఆత్మచంపన చేసేవాళ్ళ ఏమే అనంటే ఓకే ఓకే లీవ్ ఇట్ ఇప్పుడు నేను ఆశీర్వచనం చేయాలక్కర్లేదా మరి దండం పెట్టాం కదా ఎవరు చేయండి ఆశీర్వచనం ఏమేమి చేయమంటారో మీరే చెప్పండి సో ఆ విధంగా కాబట్టి ప్రణవం చేసుకుంటున్నారా అని అడుగుతారు ప్రణవం చేసుకోండి అని సలహా చెప్తారు మహాత్ము దగ్గరికి వెళ్ళయా మీ ఆశీర్వచనం కావాలి నాకంటే ఆశీర్వచనందే ఉందో అంతా ఈశ్వర కృప ప్రణవం చేసుకుంటూ ఉండండి మీరు అని చెప్తారు మర్యాదగా చెప్తాను ప్రణవం అని అంటారు కానీ ఓం అని అంత ఆదరం అంత ప్రేమ సో ఆ విధంగా భావగతైన చేతసా ప్రణవహ అనే పదం వచ్చింది కానీ ప్రణవహ అని పేరు పెట్టాలి మావారిని పేరు పెట్టడానికి ఏదో కారణం ఉంటుంది కదా అలాగే ప్రణవహ అంటే ప్రకృష్టం నవహ ప్రణవ అది నిత్య నూతనంగా ఉంటుంది ప్రణవం పాతబడిపోవడం అంటూ ఉండదు దానికి మీరు ఓం అని ఎప్పుడన్నా ఆత్మస్వరూపంలో నిమగ్నం అవుతారు ఆత్మస్వరూపం అనేది అది ఎప్పుడూ నూతనమే ఎందుకో తెలుసిన ఇట్ ఈస్ టైంలెస్ టైముకి పరిధిలో ఉంటే ఓల్డ్ న్యూ అనే కొత్త న్యూ మీరు న్యూ అంటుండగానే ఓల్డ్ అయిపోతూ ఉంటుంది కానీ ఆత్మస్వరూపము టైమ్లెస్ అది దానికి టైమే లేదు కాబట్టి అది నిత్య నూతనం నిత్య నూతనమైనటువంటి అక్షర పరబ్రహ్మ అక్షరం కదా అది క్షరము లేనిది నాశము లేనిది సో నిత్య అక్షర పరబ్రహ్మని నిర్దేశించేటువంటి నామం కనుక ఆ నామం కూడా నిత్య అది ఓల్డ్ ప్రసక్తే లేదు కాబట్టి మీరు ముప్పై ఏట ఓంకారం నేర్చుకున్నారనుకోండి తొంభై ఏళ్ళు వచ్చినా మరణించే ముందు కూడా ఓం అలా పవిత్రంగా నిత్య నూతనంగా బ్రహ్మ వ్యాహరం మా మనుస్మరం య ప్రయాతిజన్ దేహం సయాతి పరమాంగతి శ్రీకృష్ణు ఎందు చేయాల సో నిత్య ఉండేటువంటి శబ్దము ఓంకారము ఇది ఓంకారము ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది అంటారు ఓంకారం ఎవరో కొంతమంది చేయాలి మిగతా వాళ్ళు చేయకూడదు అంటారు దాని అభిప్రాయం ఏమిటంటే అదేదో ట్యాబు కాదు అది ద రీజన్ ఫర్ ఇట్ ఓంకారము ఒక్కటి సన్యాసులకి విధించారు ఓంకారం పక్కన ఇంకొకటి పెట్టుకోమన్నారు గృహస్థులు ట్యాగూ కాదు అంటే మీరు చేస్తే పాపం వస్తుందని కాదు అభిప్రాయం కేవలం ఓంకారం కనుక వాడు శ్రద్ధగా చేస్తే వాడికి సంసారం విరక్తి పుట్టేస్తుంది సంసారం నుంచి మనస్సు విలీనం ఎందుకంటే సంసారంలో సంచారం చేస్తూ ఉంటుంది మనస్సు వీడు ఓంకారం చేసుకుంటే సంచారం ఆగిపోతుంది ఆగిపోయి ఆత్మనిష్ఠుడిగా ఉండిపోతాడు వీడు గృహస్థు వీడు గృహస్థుడు కూడా ఈ ఓం ఓం ఓంకారం మొదలెట్టాడు అనుకోండి వాడికి సంసారం ఉందో విరక్తి పుట్టేసిందనుకోండి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని ఓం పెట్టి పక్కనే లక్ష్మీదేవనో లేకపోతే నారాయణనో ఏదో ఒకటి కూడా జత ఆ ఓంకారంతో పాటుగా కొంత ఒక సగుణ రూపం కూడా పక్కన పెడితే ఇంకా కొంతకాలం సంసారం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అందుకోసమని కేవల ఓంకారాన్ని గృహస్థులకి వద్దని చెప్పారు ప్రేమతో వద్దని చెప్పారు కరుణతో తుందుకంటే పాపం ఏదో గృహస్థిగా ఉన్నాడు వాడి గృహస్థాశ్రమానికి మనం అడ్డం తగినట్టు కాకపోవడని చెప్పారు అంతేగాని ట్యాబు మాత్రం కాదు యూ యూ హ్యావ్ సర్వులు పరమేశ్వరుని యొక్క సంతానమే యూ ఇట్ ఈజ్ యువర్ ఓన్ ఇన్హెరిటెన్స్ దీనికి ఓంకారం ఒకళ్ళ సొత్తు ఇంకొకళ్ళ సొత్తు కాకపోవడం అనేది ఏం కాదు ఇట్ ఈజ్ ది ఇన్హెరిటెన్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కానీ కొంచెం ఇంకా సంసార బాధ్యతలు ఉన్నవాళ్ళు ఓంకారం వదిలిపెట్టే పని కాదు కేవలం ఓం వద్దు ఆ ఓం పక్కన ఏదైనా ఇంకోటి పెట్టుకోండి ద్వాదశాక్షర పత్రము పంచాక్షరం నమశివాయ పంచాక్షరంలా షడాక్షరం అవుతుంది ఓం లేని రే మంత్రము లేదు ఓం ఉండాలి అసలు ఓం ఉంటేనే మంత్రం ఓం పక్కన ఇంకోటి పెట్టుకుంటే ఓం నిర్గుణము ఆ పక్కన ఉన్నది సగుణము ఇది రేపు చెప్తాను కాస్త ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమా రాజపూర్ణమే వాశిష్యం శాంతి హరి ఓం తత్స్మస్